జ ఆమోపితిద సాదరీమణాపత నమాసమారంభా శంకరాచార్యవస్మాచార్యపే గురుపరంపరాయన్ మహాంగా పాక్ణు్రోత్రమో ఫలమింద్రియాణ సర్వాణి బ్రహ్మ ఉపనిషదం బ్రహ్మ నిరాక్రియామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్తాక మేస్తూ ఆత్మనరుపేయ ఉపనిషత్సు ధర్మాస్ సుతు కేమయి సు ఓం శాంతి శాంతి శాంతి మొదటి మంత్రం అయిపోయిందా భాష్యం అయిపోయిందా మోభాచ సోమ్యా ఏటమణిమానం నాలయసే ఎడిపిస్తే సేనొస్తుంది మంత్రంలో సనునా సేనొస్తుంది ఏత స న ఏం మహాన్యగ్రోధస్తిష్ట శ్రద్ధస్వ సోమ్యే సో మర్రి గింజ దాన్ని పగలగొడితే లోపల ఏముంది అని అడిగారు అంటే నాకేం కనపడటం లేదు అని చెప్పారు అంటే ఆయన అంటున్నారు తమ్ హోవాచ సోమ్య హే సోమ్య ఎం ఏతం అణిమానం నా నిభాల వ్యసె నాకేం కనపడటం లేదంటే అక్కడ ఏమీ లేదని కాదు అక్కడ ఉంది ఏదో ఉంది కానీ అది తల సూక్ష్మము ఏతం అణిమానం అత్యంత సూక్ష్మం ఎంత సూక్ష్మము అంటే ఇలా కళ్ళు అప్పటి నుంచి చూసినా కూడా నా నిభాల వ్యసె కనబడటం లేదు నువ్వు అంత సూక్ష్మము కానీ కంటే కనపడటం లేదు కదా అది లేదను అనుకోడు ఎందుకంటే హే సౌమ్య ఏతస్య అనిన్న అంతటి సూక్ష్మమైన ఆ ప్రిన్సిపుల్ ఏదైతే ఉందో దాని యొక్క ఏవం మహాన్యక్రోధ ఏష దాని యొక్క కార్యము ఆ సూక్ష్మమైన దాని నుండియే ఏతస్య షష్ఠి సో దాని కార్యము కార్యము అని మాట తెచ్చిపెట్టుకోవాలి కార్యమే అంటే దాని నుండి పుట్టినదే ేష ఈ మహాన్ నిర్ోధ విశాలమైన మర్రి చెట్టు ఎంత మర్రి చెట్టు ఉంటుందండి దీంట్లో వెరీ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ ఎలాగంటే ఇప్పుడు తత్వమసి బోధించాలి తత్వమసి అని బోధించాలంటే ఫైనైట్ లో ఇన్ఫినిట్ అని చూపించాలి పరిచ్ఛమైన సర్వ పరిచ్ఛేదరహితమైన అనంతమైన తత్వాన్ని వాడికి చూపించాడు వాడు పరిచ్ఛిన్నమైన వాడను అని అనుకుంటూ ఉంటాడు మనందరం అలా అనుకుంటాం నేను అల్పుడను ప్రతివాడు అలా అనుకుంటాడు అయితే నలుగురిలో ఎగరవాడంటే ఒప్పుకోడు నువ్వు అల్పుడు అని ఎగరవాడు అంటే ఒప్పుకోడు కానీ తనలో తనకు తెలుసు నేను అల్పుడను ఎంతటి వాడైనా అల్పుడే సో ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్ వెయిట్ లిఫ్టర్ ఉన్నాడు అనుకో వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ ప్రపంచ ఛాంపియన్ ఉన్నాడు అనుకోండి వాడు అల్పమైన బరువుని ఎత్తుతాడా ఎంత వాడు ఎత్తి బరువు అల్పమా అధికమా అల్పమా ఎందుకంటే గుండు ఒక పెద్ద బండరా ఎత్తలేడు కొండ ఎత్తడం మాట పెట్టండి వాడు ఇంకా నూట అరవై కేజీలో రెండు వందల కేజీలో ఎత్తుతాడు ఇంకొక పావు కేజీ వేస్తే లాస్ట్ స్ట్రా అంది క్యానల్స్ బ్యాక్ అని అంటే ఇంకొక గడ్డిపోస వేస్తే వాడు ఇలా వేసి పట్టుకుంటాడు చూడండి వాడు లిమిటెడ్ దాని మీద మీరు కాగిత ముక్క వేస్తే దాని తింటుంది ఇంకొక ఇంక వేయలేడు ఈ కదా లాస్ట్ ఛానల్ మోయగలిగిన బరువు అంతా మోసింది వీడు ఇంకెంత ఒక్క గడ్డి కొరకే కదా ఇది కూడా మెసైపోతుందో నాలుగు బస్టాలు మోసుకోండి అని ఆ గడ్డి కొరక వేశాడు అది కుప్పకూలింది అలా అయిపోతుంది కాబట్టి వాడికి ఎంత మోసినా అది అల్పమే ఆ సంగతి వాడికి తెలుస్తూ ఉంటుంది వాడు ఒప్పుకోడు పైకి సాధారణంగా మనిషి దేవుడి దగ్గర తన అల్పత్వాన్ని అంగీకరిస్తాడు ఓ భగవానుడా నేను అయోగ్యుడను పాపకర్మలను చేసిన వాడను అల్పుడను అనేది దేవుని దగ్గర అంగీకరిస్తాడు బయటకు దేవాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ మాట ఎవడైనా అంటే దగ్గరకు కాబట్టి అది మానవ స్వభావం ఉంటుంది కాబట్టి ఎంతటి గొప్పవాడికైనా కూడా నేను అల్పుడను అని తెలుస్తూ ఉంటుంది ఇది ప్రెసిడెంట్ బుష్ని ఏకాంతంలో కనుక మీరు పలకరిస్తే నేను అల్పుడను అని కూడా అతనికి కూడా తెలుస్తూ ఉంటాను ప్రతివాడు నేను అల్పుడను అనే భావనలో జీవిస్తూ ఉంటాడు ఈ అల్పత్వానికి మూలం ఏమిటి అంటే తనకేసి చూసుకుంటాడు దేహము అల్పము చాలా అల్పం తనకున్న శక్తులు ఇవ్వకుండా ఉన్నాయి పరిగెత్తగలడు కానీ అల్పమే విజ్ఞాన శక్తి ఒకటి ఉంది మనిషికి పశువుల కంటే చాలా గొప్పది అది అల్పమే కాబట్టి ఈ విధంగా తన తన దేహము యొక్క పరిధులను చూసుకుని నేను అనుకోవడం దేహం కాకుండా ఇంకొకటి కూడా ఉంది అదేది మనస్సు దేహాన్ని తెలుసుకుంటాడు దేహాన్ని తెలుసుకోవడం అంటే దేహము యొక్క సీమల సీమలను అంటే హద్దులను అన్నింటినీ కూడా తెలుసుకుంటాడు ఈ దేహానికి ఇన్ని హద్దులు ఉన్నాయి ఇంతకు మించి ఇది చేయలేదు అన్నీ తెలుసుకుంటాడు మనస్సుని తెలుసుకుంటాడు అంటే మనస్సు యొక్క హద్దులను కూడా తెలుసుకుంటాడు తెలుసుకుని వీడేమైపోతాడంటే నేను దేహమును మనస్సును వాటి వాటి హద్దులను తెలుసుకునే చైతన్య స్వరూపులను అని మాత్రం తెలుసుకోవడం వాటి సాక్షిని అని మాత్రం తెలుసుకోరు తెలుసుకోకుండా తాను దేనిని తెలుసుకుంటున్నాడో దానితో మమేకమవుతాడు మన మనకి స్వభావం ఇప్పుడు మీరు చూడండి మీరు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి మార్కెట్లో వస్తువు కొన్నారనుకోండి కొంటే అది అది అక్కడ ఎలా ఏమనుకుంటారు చాలా మంచిది అని కొంటారు అంటే మంచిది అన్నదాన్ని సంస్కృతంలో సకలము అని అంటారు సకల సకల అంటే వాళ్ళు అని అర్థం కాదు ఆ ఉంది సకాలము అని అంటారు నేను పర్పస్ కోసం వాడుతున్నాను అక్కడ అలా ఉంది సంస్కృత భాషలో అది మంచిది అంటే సకాలము అంటే కళ ఉందని సకలం అంటే కళ దాని మొహాన్ని కళ ఉన్నది అని అనుకుని ఏ రూపాయలు ఇచ్చి కొని తీసుకొస్తాడు తీరియో ఇదో తీరా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అది వికలము అని వెళ్తుంది అది సకలం కాదు వికలము అప్పుడు వీడు ఏమైపోతాడు వీడు వికలుడైపోతాడు సో దాన్ని తాదాత్మ్యం అంటారు అది వికలం నేను ఎందుకు వికలం అంటే అది నాది గణిత దాన్ని తదార్థ్యమో ఉంటాం ఇప్పుడు నేను ఒకటి మీకు మాట చెప్తాను అండి ఆలోచించండి మీకు టీవీ కొమ్మకొచ్చి పెట్టారనుకోండి ఆన్ చేస్తే బొమ్మ రాలేదనుకోండి వాడి దగ్గరే వస్తుంది ఇంటీరియర్ కొమ్మకొచ్చి పెట్టి ఆన్ చేసిన తర్వాత బొమ్మ రాలేదనుకోండి అప్పుడు మీరు ఏమైపోతారు వాట్ విల్ హ్యాపీన్ టు యూ మీరు డైన్ అయిపోతారు ఎందుకు మీరెందుకు డౌన్ అది యూ యూ నో నవ్ దట్ టీవీ ఈజ్ యాజ్ ఎ ప్రాబ్లం అండర్ డెడ్ ఫోన్ అది ాగలేదు అని తెలిసింది అక్కడ బాగుంది అన్నట్టుగా అనిపించింది పేద ఎక్కడికి వచ్చిన తర్వాత బాగులేదు అని తెలిసింది మీరెందుకు డౌన్ అవ్వాలి టీవీ బాగోకపోతే మీరెందుకు డౌన్ అవ్వాలి అదే పోని పక్కింటి వాళ్ళు కూడా అదే టైంలో కొనుక్కొచ్చారనుకోండి వాళ్ళు టీవీ బాగోలేదు అనుకోండి అప్పుడు మీరు డౌన్ అవుతారా అవరు ఇప్పుడు ఎందుకు డౌన్ అవ్వాలి మీరు అంటే టీవీ తోటి తాదాత్ చెంది ante ippudu nen antu unta when you say my sofa you become the sofa nen antu unta avvalo antunna de nen antunna so adhivaganga when the tv is down you are down why why ante you say my tv i say when you say my tv you become the tv meer tv kaakundaga my tv ante then you should say my tv is down when you say it down mativi is down you should say am i should remain like that alav alav remain outna alav untunadi shankarulu chalasakla cheptare mata so baitunna vasuku satalam ayna alla sakala padanni vikala padanni vaartaru so ee vi sakalah aham sakalah ee vi vikalalah aham vikalalah ipulu ee vi ki aham ki adhyasane pedaathakiyo chinna leda Ancayatne, I say, when you say, my TV, you become the TV, when you say, my car, you become the car. Therefore, yadur kunda kanapane dhāni yadala, iti wan tī gharam ayin adhyāsha, yadhyāsha kya ana artha unga, ok, janapodā arthaṁ to vidit ādhāsmiyāni chandu tad, he identifies himself with an object of his own perception. So, at one tī paristhiti unna pūdu, ii goehen tauti, దేహము లోపల ఉన్న మనస్సుతోటి వీడు తాదాత్మ్యాన్ని చెందటంలో ఆశ్చర్యమే ఉంది కిముత ఇంట్లో పెద్ద చెప్పాల్సిందే ఉంది కాబట్టి మనిషి దేహంతో మనస్సుతోటి తాదాత్మ్యాన్ని చెందుతారు దేహాన్ని మనస్సుని దర్శిస్తూ ఉంటారు దేహాన్ని మనస్సుని దర్శిస్తూ వాటితో తాదాత్మ్యాన్ని చెందుతారు అటువంటి తాదాత్మ్యము చేత మాత్రం వలన మాత్రమే మనిషి పరిచ్ఛిందుడైనాడు దేహము యొక్క హద్దులన్నీ నా హద్దులు అవుతాయి మనస్సుకుండే హద్దులన్నీ నా హద్దులు అయిపోతాయి అజ్ఞానం చేతను తాదాత్మ్యం చేత అంచేతను కాబట్టి దేహానికి ఉండే హద్దులు నాకుండాల్సిన అవసరం లేదు దేహానికి ఉండే హద్దులు నాకుంటే దేహానికి ఉండే హద్దులు నాకు ఉన్నాయని కొన్ని సపోజ్ దేహానికి ఉండే హద్దులు నా మనస్సుకే లేవు నా దాకా ఎందుకు దేహము కంటే మనస్సు సూక్ష్మము వ్యాపకము దేహంలో ఓ కొండలు పెట్టాలని పెట్టగలుగుతారా పెట్టలేరు కానీ మనస్సులో ఓ కొండను పెట్టాలనుకోండి పెట్టగలదు మనస్సులో కొండను పెట్టడం అంటే ఏమిటి కొండ యొక్క జ్ఞానం మనస్సులో కలగాలి కలుగుతుంది కొండ ఏం కనమండి గెలాక్సీ అంతా కూడా పట్టేస్తుంది మనస్సులో మనస్సుకంటే కూడా సూక్ష్మమైన చైతన్యము మనస్సును తెలుసుకుంటూ తెలివి దానికి హద్దులు ఉండవు ఎందుకని అది హద్దులను తెలుసుకుంటూ ఉంటుంది కనుక దీనికి రూల్ ఉంది వెన్ యూ నో సంథింగ్ You must have already stepped out of it. That's a rule. Meera dhyaninika out of it meera step out ceikundaga, dhyaniniki yiduru badiru ga nyelapadakundaga, dhyanin meera telushuko lera. Dhyanin meera telushukundu naruva ante, you must have already stepped out of it. Meera manasya ni meera telushukundu naruva ante, you have already stepped out of it. You are not the mind anymore. You step out of the mind and then know the mind. ఇది మనకు అనుభవంలో వస్తుంది కానీ మన సమస్య ఏమిటంటే మన అనుభవాల నుండి నేర్చుకోకపోవటమే మన సమస్య మనవుని సమస్యల అనుభవాల నుంచి నేర్చుకోకపోవటమే ఇంకైతేనే ఉపనిషత్తులు మనకుంటే అతి సామాన్యమైన అనుభవాలను సాధారణమైన సాధారణమైన అంటే సకల ప్రా సకల జనం ఆల్ మ్యాన్కైండ్ అటువంటి అనుభవాలని అనలైజ్ చేస్తుంది నేను అజాతశత్రు బ్రాహ్మణమని బృహదాం కల్లో చూస్తున్నాను దాంట్లో కేవలము నిద్ర గురించి అనాలసిస్ నిద్రపోవడం వీడే వీడు నిద్రపోయాడు రెండో ప్రశ్న క్వ ఏష అభూత్ నిద్రపోయినప్పుడు వీడు ఎక్కడున్నాడు అసలు వీడంటే ఎవడు వీడంటే ఎవడో తెలిస్తే వీడు నిద్రపోయినప్పుడు ఎక్కడున్నాడో తెలుస్తుంది వీడంటే ఎవడు అని ఒక ప్రశ్న నిద్రపోయినప్పుడు వీడు ఎక్కడున్నాడు వీడు నిద్రలోంచి లేచి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఇంతే ఇదేనాలోచిస్తారు అజాతశక్తి బ్రాహ్మణంలో ఇదేనాలోచిస్త సర్వజన సాధారణమైనటువంటి నిద్ర ఒక అనుభవాన్ని చాలా అద్భుతంగా అక్కడ విశ్లేషణ చేస్తారు దాని మీద ఎన్నెన్నో ప్రణాళికలు క్వశ్చన్స్ ఆన్సర్స్ పూర్వపక్ష సిద్ధాంత రూపంగా ఆ డైనరీ సిస్టంలో అనలైజ్ చేస్తూ ఉంటాను ఎనీవే సో నేను మనం చేసింది నేను ఐ టేక్ ఐ టేక్ మై సెల్ఫ్ టు బి ఫైనైట్ ఇండివిజువల్ ఓన్లీ బికాజ్ ఐ ఐడెంటిఫై విత్ వాట్ ఐ నో అదే దేహము మనస్సు వాటితో ప్రధాత్మ్యాన్ని చెంది నేను పరిచ్ఛిన్నుడను అని అనుకుంటూ ఉంటాను కానీ వాస్తవంలో నా యథార్థ స్వరూపము అది శాంతము కాదు ఫైనైట్ కాదు అనంతం ఇన్ఫినిట్ మీకు పరిచ్ఛ ఫైనైట్లో ఇన్ఫినిట్ నేను చూపిస్తే చూడండి సో ఎలాగంటే ఇప్పుడు నేను ఇంతకుముందు సార్ చూపించాను ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తాయి దిందన్నారు కాబట్టి నాకు అది వృత్తాంతం గుర్తుకొచ్చింది మీరు ఎప్పుడైనా ఆరోగ్యం చూపిస్తారా మస్టర్డ్ సీడ్ అది ఇప్పుడు ఆరోగ్య చేతిలో పెట్టుకోండి ఏమండి ఈ రోజుల్లో అన్ని డూప్లికేట్లు వస్తూ ఉంటాయి అంటే పువ్వులు అని ఉంటాయి పువ్వులు ఉంటాయి కానీ పువ్వులు కావు పాలు ఉంటాయి కానీ పాలు కావు సో మిల్క్ విచ్ ఇస్ నాట్ మిల్క్ ఇన్ఫ్యాక్ట్ ఏ ట్రీ విచ్ ఇస్ నాట్ ఏ ట్రీ యూ బిలీవ్ మీ ట్రేడ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని ఒకటి ఉండేది ఇప్పుడు లేదు ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో ఒక పెద్ద చెప్పు ఉంది ఉండేది ఇప్పుడు లేదు పోయింది అది ఆ ఆ చెట్టు కింద కుర్చీలో వేసుకోవచ్చు అక్కడే స్టార్ బక్స్ కాఫీ షాప్ ఉంది ఆ కాఫీ అక్కడ కొనుక్కుని ఆ కుర్చీలో కూర్చుని తాగొచ్చు చెట్టు కింద సో నేనేం చేశానంటే ఒక కప్పు కాఫీ కొనుక్కుని ఆ చెట్టు కింద కూర్చుని తాగాను తాగి బాగుంది చెట్టు అది కూడా ఎంతో సుందరంగా ఉంది చెట్టుకి సూర్యరశ్మి ఉండాలి సూర్యరశ్మి లేకపోతే ఎక్కడ అందుకోసం ఆ చెట్టు ఇట్ ఈస్ ఎన్క్లోజ్ దానికి ఒక గ్లాస్ గ్లోబ్ గ్లాస్ డో మొహట ఆ డోమ్ నుంచి మీకు ఆకాశం కనపడతా ఉంటాం ఆ చెట్టు ఇట్ ఈ ఇంక్లూడెడ్ విత్ ఇన్ ది డోమ్ ఈ లోపల నాకు కాఫీ అయిపోయే కొంచెం డౌట్ అంత దాకా డౌట్ రాలేదు వైంగ తర్వాత డౌట్ వచ్చింది కాబట్టి ఈ చెట్టు కొమ్మలు పెరిగినప్పుడు ఈ డోమ్ అడ్డు రాదా అని డౌట్ వచ్చింది అప్పుడు వాళ్ళందరూ ఇది యథార్థమైనది చెట్టు కాదండీ ఇట్స్ ఎ ట్రీమ్ ఇట్ నాట్ ఎ ట్రీమ్ అని చెప్పారు అది నిజం చెప్తారు ఎంత ఎలాబరేట్ గా దాన్ని తయారు చేస్తారంటే ఎంత ఎలాబరేట్ అంటే యూ కాంటు బిలీవ్ యువర్ ఐస్ అంతలాగా దాన్ని ఎలాబొరేట్ గా చేస్తారు ఎ ట్రీ విచ్ నాట్ ఎ ట్రీ mustard seed మస్టర్డ్ సీడ్ ఉంది కదా you put another mustard seed, which is not a mustard seed. మస్టర్డ్ ట్రీడ్ ఏమండి ఇప్పుడు ఈ రెండు స్వీట్స్ కి తేడా ఏమైనా కనపడుతుందా మీకు ఏం కనపడదు కానీ నేలలో వేశారనుకోండి రెండు స్వీట్స్ అప్పుడు తేడా కనపడుతుంది ఈ నిజమైన మస్టర్డ్ సీడ్ నుంచి మొక్క వస్తుంది ఈ ఫాల్స్ మస్టర్డ్ సీడ్ నుంచి మొక్క రాదు ఇప్పుడు ఈ నిజమైన మస్టర్డ్ సీడ్ ఫాల్స్ మస్టర్డ్ సీడ్ తేడా ఏమిటి వాట్ ఈస్ హిట్ దట్ మేక్స్ ఎ డిఫరెన్స్ వాట్ ఈజ్ హిట్ దట్ మేక్స్ ఎ డిఫరెన్స్ అంటే దేర్ ఈజ్ సంథింగ్ ఆ నిజమైన మస్టర్డ్ సీడ్ లో దేర్ ఇస్ సంథింగ్ విచ్ గివ్స్ బర్త్ టు ఎ ప్లాంట్ ప్లాంట్ అంటే యూ మీన్ బై ప్లాంట్ ప్లాంట్ అంటే ఇంకొక వెయ్యి మస్టర్డ్ సీట్స్ ని అంటే మీకు ఇప్పుడు అర్థమేంటి ఈ చిన్న మస్టర్డ్ సీడ్ ఈ ఫాల్స్ మస్టర్డ్ సీడ్ ఉంది చూడండి అది కాకుండా ఈ నిజమైన మస్టర్డ్ సీట్ లో వెయ్య ఐడెంటికల్ మస్టర్డ్ సీట్స్ ని ఉత్పత్తి చేసే శక్తి దాగి ఉన్నది అంతేనంటారా ఈ వెయ్యి మస్టర్డ్ సీట్స్ పాతయ్యారనుకోండి ఇంకా మీరు గమత్రికలుగా ఒక లెక్కలు వేసుకోండి వేసుకుంటే ఎన్ని మస్టర్ సీట్స్ వస్తాయి పది లక్షలు వస్తాయి పది లక్షల మస్టర్ట్ సీట్స్ వస్తాయి కావండి ఈ పది లక్షల మస్టర్స్ మనం భోజనం అలాగే చేస్తున్నాం భారతదేశంలో ఈ క్యాల్కులేషన్ మీదే ఒక బిలియన్ పీపుల్ భోజనం చేస్తున్నారు ఇది ఊరికే థియోటికల్ క్యాల్కులేషన్ మీరు అనుకోదు ఇట్ రియల్ క్యాల్కులేషన్ ఇప్పుడు నేను వేస్తున్న క్యాల్కులేషన్ మీద బిలియన్ పీపుల్ ఇక్కడ భోజనం చేస్తున్నారు ఈ దేశంలో ఇట్స్ వెరీ ప్రాక్టికల్ సో ఈ పది లక్షల మస్టర్డ్ సీట్స్ మీరు ప్లాంట్ చేస్తే ఎన్ని సీట్స్ వస్తాయి ఒక్కొక్క నుంచి వెయ్యి తప్పున ఎన్ని సీట్స్ వస్తాయి ఏ బిలియన్ ఏ బిలియన్ సీట్స్ వస్తాయి వాటిని ప్లాంట్ చేస్తే ఎన్ని సీట్స్ వస్తాయి ఏ ట్రిలియన్ వస్తాయి వాటిని ప్లాంట్ చేస్తే ఎన్ని సీట్స్ వస్తాయి ఏ జిలియన్ వస్తాయి వాటిని ప్లాంట్ చేస్తే ఎన్ని సీట్స్ వస్తాయి ఏ టెన్త్ వస్తాయి వాటిని ప్లాంట్ చేస్తే ఎన్ని సీట్స్ వస్తాయి క్వాడ్రిల్ అన్న ఒకటి ఉన్న మధ్యలో అంటే ఇప్పుడు ఆ మొట్టమొదటి మస్టర్డ్ సీట్ ఉంది చూడండి దానికి దాంట్లో ఉన్న శక్తి ఒకటి ఉందని చెప్పాను చూడండి ఆ ఫాల్స్ మస్టర్డ్ సీట్లో లేనిది ఈ నిజమైన మస్టర్డ్ సీట్లో ఉన్నది అని శక్తి ఒకటి చెప్పాను చూడండి అది ఎంత శక్తిది అది శాంతమా అనంతమా అనంతమైన శక్తి కానీ అనంతమని అనిపించదు ఎందుకు అనిపించదు ఎందుకు అనిపించదు కూడా నేనే చెప్తా ఎందుకంటే మనం ఎంతసేపు దేశ బుద్ధితోటి కాలబుద్దితోటి చూస్తాం గనక మన మనసు అనంతాన్ని చూడలేదు అనంత మనస్సు అనంతాన్ని ఎప్పుడు చూడలేదో అదేం చేస్తుందంటే ఇట్కండు ఇట్హాస్టుడు వాట్ ఇట్హాస్టుడు అనంతాన్ని చూడలేనప్పుడు అదేం చేయాలి నేను అనంతమును దర్శించలేను అని తన చేతకానితనాన్ని ప్రకటించేసి నోరు మూసి కూర్కోవాలి కానీ అలా చేయదు మనసు ఏం చేస్తుందంటే అనంతాన్ని చూడలేనప్పుడు ఆ అనంతాన్ని శాంతంగా మార్చేసి చూపిస్తుంది ఇప్పుడు మీకు మస్టర్డ్ సీడ్ శాంతముగా కనపడుతుంది అంటే ప్రసరంతలాగా కనపడుతుంది ఇట్ అపియర్స్ ఎంటైర్లీ బికాజ్ ఆఫ్ ద హ్యాబిట్ ఆఫ్ ది మైండ్ మీకు దీనికి ఒక దృష్టాంతం సముద్రానికి ఎంత దూరం ఉంది సముద్రం సముద్రం ఒడ్డు మీద నిలబెడితే ఎంత దూరం ఉంది కొన్ని వేల మైళ్ళ దూరం ఉంది అనంతం అని అనుకున్నాం సముద్రం అనంతం అనుకోవచ్చు అనంతం కనపడదు కదా అనంతం అనుకోండి కానీ మీరు కంటితం మీ మనస్సు కన్ను కలిసి దాన్ని అనంతంగా చూపి అనంతమనే అనంతంగా చూపించలేవు అది శాంతమని చూపిస్తాయా లేకపోతే ఇది అనంతము మా వల్ల కాదు దీన్ని చూపించటం అని శాంతంగా చూపిస్తా కానీ ఏం చేస్తుందంటే క్రియేట్స్ ఎ ఫాల్స్ హరైజన్ కన్ను మనస్సు కలిసి నాన్ ఎగ్జిస్టింగ్ హొరైజన్ హొరైజన్ అంటే ఏమీ లేదు హొరైజన్ అంటే ఏమిటి ఆకాశము భూమిని కలిసి చోటు హొరైజన్ ఆకాశం భూమిని ఎక్కడ కలుస్తుందండి ఎక్కడ కలుస్తుంది ఎన్ని మైళ్ళలో కలుస్తుంది అయ్యో కలవదండి అలాగా కలవదంటే ఆ డోము ఆకాశం అనేది ఆకాశం డోము కాదు శంకరాచార్య ఎన్నోసార్లు ఈ దృష్టాంతం ఇస్తారు ఆయన ఏమంటారంటే ఆకాశే తల మలినా బాలాహ అని బ్రహ్మసూత్ర భాష్యంలో బాలా అంటే అవివేకులు పిల్లలేని కాదు అవివేకులు సో వివేకం లేని వాళ్ళు ఆకాశము నందు తల మలినాది అధ్యస్యంతి తల అంటే డోమ్ ఆ డోమ్ షేప్ ను అధ్యాసం తర్వాత బ్లూ కలర్ ఉంది రెడ్ కలర్ ఉంది అని కలర్ అభ్యాసం చేస్తారు ఆది శబ్దం చేస్తే ఇంకా ఏదైనా కూడా అభ్యాసం చేయొచ్చు సో ఆ డోమ్ ని మనం అధ్యాసం చేస్తాం ఆకాశాన్ని మీద డోమును అభ్యాసం చేస్తుంది సో సో మచ్ సో మనకు ఏమనిపిస్తుందంటే ఆ పైకి చూస్తే ఇఫ్ యు గో ఆఫ్ ఎ పర్టికులర్ డిస్టెన్స్ అక్కడ డోమ్ వస్తుంది దాన్ని చిల్లు పొడిస్తే అవతల ఏముంది అని కూడా మనం మీమాంస చేయొచ్చు అలా అనిపిస్తుంది కానీ దాని ఆ పైకి వెళ్తే అక్కడ ఏదో చాందినీలాగా ఉంది చూడండి ఆ చాందిని అంటారు చూడండి ఆ చాందినీని వెళ్ళి టచ్ చేసి దానికి చిల్లు పొడవాలంటే మీరు ఎంత పైకి వెళ్ళాలి అనంత కానీ మనస్సు శాంతంగా చూపిస్తుంది అనంతమైన శక్తి ఉంటుంది సీడ్ లో దాన్ని జీవేన ఆత్మన అనుప్రవిష్ట జీవరూపంగా పరమేశ్వరుడు దాంతో ప్రవేశించి ఉన్నాడు అక్కడ అనంతమైన పరమేశ్వరుని యొక్క శక్తి ఉన్నది కానీ మీరు చూసే మనస్సుతోటి కంటితోటి మీకు అది శాంతంగా కనపడుతుంది మీరు చిన్న బకెట్ తీసుకుని సముద్రం దగ్గరికి వెళ్ళారనుకోండి ఎన్ని నీళ్లు వస్తాయి ఒకటి నీళ్లు వస్తాయి సముద్రంలో అనంత జలం ఉన్నా మీకు వచ్చేవి ఒకట్ రెండు నీళ్లే అదేవిధంగా మనం ఆకాశాన్ని అనంతమైన ఆ ప్రాణశక్తిని మనకున్న కన్నుతోటి మా మనస్సుతోటి అంచనా వేతం ప్రారంభించినప్పుడు మనకు అది శాంతముగా భాషిస్తాయి కాబట్టి యు దెర్ ఈజ్ ఫోకస్ ఇన్ దిస్ ఫైనైట్ బాడీ కాబట్టి అత్యంత సూక్ష్మమైన ఆ బీజమునందు ఎంత కంటికి కనపడదు ఆ బీజంలో ఎంత బీ ఎంత సూక్ష్మం కంటికి కనపడదు ఆ బీజం అంటే పైనన్న పెంకు బీజము కాదు కెర్నల్ అదే షల్ బీజం కాదు కెర్నల్ ఈస్ ది బీజం అది కంటికి కనపడదు మర్రి గింజ కనపడదు కానీ ఆ కంటికి కనపడని ఆ బీజంలో ఈ మహావృక్షాన్ని ఉద్బుద్ధం చేసే లేకపోతే పుట్టించేటువంటి దాన్ని తయారు చేసేటువంటి శక్తి దాగి ఉన్నది ఆ మహావృక్షం నుంచి అలాంటి గింజలు ఎన్ని గింజలు వస్తాయి వేలాది గింజలు వస్తాయి మళ్ళీ ప్రతి గింజ కూడా అంతటి మహావృక్షాన్ని ఇవ్వగలుగుతుంది కాబట్టి అది దట్ ఈజ్ హౌ ద ఇన్ఫినిట్ ఈజ్ ఫోకస్ ఇన్ ద ఫైనైట్ కానీ ఫైనైట్ అన్నది పరిచ్ఛిన్నమన్న పరిచ్ఛిన్నము అవల్పము అన్నది మన చేతికి అందుతూ ఉంటుంది మనకి తెలుస్తూ ఉంటుంది మన అంచనాకి అందుతూ ఉంటుంది ఇన్ఫినిట్ మన అంచనాకి అందదు ఏది మనకి అంచనాకి అందదో అది లేదు అనే ఒక మౌధ్యంలో మనం బతుకుతూ ఉంటాం అదొకటి రెండవది ఒకవేళ ఏ కారణం చేతనైనా ఏదో మన అంచనాకి అందని అనంత తత్వము ఒకటి ఉంది అని వీడు ఒప్పుకున్నా అది మనకి అందుబాటులోకి రాదు వీ జస్ట్ డోంట్ గెట్ ఇట్ అవర్ రిజల్ట్స్ కెనాట్ రీచ్ ఇట్ అనే రెండవ దృష్టికోణంలో వీడు బతుకుతూ ఉంటాడు సో అలాంటిది లేదు అన్నవాడు నాస్తికుడు అటువంటి అనంతతత్వం ఏమీ లేదు ఎదురుకున్నా కనపడి గెంజేదో అదే సత్యం ఇంకా అంతకుమించి వేరే సత్యం ఏం లేదు అన్నవాడు నాస్తికుడు ఆ అనంతతత్వం ఉన్నది అది అది నేను నాకంటే భిన్నంగా ఉన్నది అనంతత్వం నాకంటే భిన్నంగా ఎలా ఉంటుందండి అది నాకంటే భిన్నంగా ఉంటే అది అనంతం అవుతుందా కానీ వీరు ఎలా అంటాడు అనంతతత్వం ఉన్నది నాకంటే భిన్నంగా ఉన్నది అంటాడు అని ఎందుకంటాడో తెలుసిన ఎందుకంటాడంటే మోస్ట్లీ భయం వల్ల కామన వల్ల అంటాడు ఆ అనంతతత్వం నా జీవితాన్ని శాసిస్తూ ఉంటుంది నాకున్న కామనలు సిద్ధించాలంటే ఆ అనంతతత్వం వల్ల సిద్ధించాలి ఆ అనంతతత్వం అనుగ్రహించకపోతే నా బతుకు వ్యర్థమవుతుంది అనే కామనా భయముల వలన వీడు అనంతతత్వాన్ని అంగీకరిస్తుంది వాణ్ణి ద్వైత భక్తుడు అని అంటారు అవునండి ఇప్పుడు ఈ అనంతతత్వాన్ని నేనిప్పుడు నాకు నేను పరిచ్ఛిన్నుడుగా తోచుకున్నాను నా ఎందు నాకు పరిచ్ఛేద భావం ఉన్నది కానీ నా చేత దర్శ నా చేత తెలుసుకోబడే అనంత తెలియబడంటే తెలియబడంటే శృతి యొక్క వాక్యం చేత నా స్వీకరించబడే ఈ అనంత తత్వం ఏది అది వాస్తవంగా అనంతమయ్యే పక్షంలో నేను దానికంటే విలక్షణంగా సెపరేట్ గా ఎలా నిలిచి ఉండగలుగుతాను నేను దాంట్లో విలీనం అవ్వాల్సి ఉంటుంది నేను దాని నుంచి ఎప్పుడూ సపరేట్ అయ్యి ఉండను కానీ సపరేట్ గా ఉన్నట్టు నాకు అనిపిస్తోంది కాబట్టి ఇది నా యొక్క అజ్ఞానమై ఉంటుంది ఎప్పటికైనా ఆ అనంతతత్వం యొక్క అనుగ్రహం చేతనే నా ఈ అజ్ఞానం తొలగిపోయి నేను దాంతో విలీనం ఉంటుంది అని అనుకునేవాడు వీడు అద్వైత భక్తుడు వీడి భక్తుడే వాడు భక్తుడే కానీ వీడి భక్తి జ్ఞానం వైపుకి దారి తీసే భక్తి వాడి భక్తి సంసారంలో బంధించే భక్తే భక్తే గాని బంధిస్తుంది బంగారు సంఖ్య స్వర్గానికి వెళ్ళినా కూడా బంధమేగా కాబట్టి ఈ అద్వైత భక్తి వీణ్ణి ఆ ఆ జ్ఞానానికి తీసుకెళ్లిపోతుంది అల్టిమేట్ గా ఆ అనంతతత్వమే నా యొక్క యథార్థ స్వరూపము ం అసి అని ఆ ఉపదేశాన్ని తెలుసుకుని దానిలో విలీనమై జీవన్ముక్తుడైన వాడు వాడు భగవానుడే అనంతుడే అనంతుడి కంటే భిన్నంగా ఉండనే ఉండడు అనంతుడు అంటూ ఉంటారు అనంతుడు అంటే ఇది అర్థం ద ఇన్ఫినిట్ ఫోకస్ ఇన్ ది ఫైనాయిట్ అది బీజ దృష్టాంతం చాలా గొప్ప దృష్టాంతం కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే శ్రద్ధస్వ కంటికి కనబడటలేదు కదా కంటికి కనబట్టలేదు కాబట్టి లేదు అని పొట్టి పారేయకు శ్రద్ధస్వ ఉంది అని గ్రహించు ఉంది అని తెలుసుకో అస్తి తేవోపలబ్ధవ్య జగత్తుకి మూల కారణం ఉందా లేదా కనబట్టలేదు నాకు కంటి కనపట్టలేదు నీకు కంటి కనపట్టలేదు నేను మనస్సుతో దాన్ని అందుకోలేను నువ్వు అందుకోలేవు కానీ ఇప్పుడు నేనేం చేయాలి ఉందని అనుకోవాలా లేదని అనుకోవాలా లేదని మాత్రం నువ్వు అనుకోద్దు ఉందని స్వీకరించు శ్రద్ధస్వ సౌమ్య ఇది దీన్ని శ్రద్ధ అంటారు శ్రద్ధ అంటే విశ్వాసం కాదు శ్రద్ధ వేరు విశ్వాసం వేరు సో శ్రద్ధ ఈజ్ అ ట్రస్ట్ ఇంగ్లీష్లో చెప్పాలంటారు విశ్వాసము అంటే ఫెయిత్ అని చెప్పేత రిలిజియన్స్ ని ఫెయిత్ అని అంటారు ఫెయిత్ అవసరం ఫెయిత్ మంచిది ఫెయిత్ ఉంటే మంచిది ఫెయిత్ లేకుండా ఏ అడుగు అసలు ముందుకు అడుగు వేయలేరు ఫెయిత్ లేదనుకోండి దేంట్లోనూ ఫెయిత్ లేకపోతే సో యూ బికమ్ సింకల్ పర్సన్ దేన్ని విశ్వసించలేరు ఏ సిస్టమ్ మీద మీకు ఉత్సాహం ఉండదు ఎవరిని నమ్మలేరు అలా తయారైపోతుంది లైఫ్ చాలా బర్జన్సంగా అవుతుంది సో అలా ఉండకూడదు ఫెయిత్ ఉండాలి స్టార్టింగ్ పాయింట్ కానీ ఫైత్ లోనే ఫిక్స్ అయిపోకూడదు అథింగ్ రాంగ్ ఇన్ టేకింగ్ బర్త్ ఇన్ ఫైట్ బట్ ఇట్ ఈస్ రాంగ్ టు డై ఇన్ సైట్ స్వామి వివేకానంద ఆయన ఫైతం లేదు ఆయన టెంపుల్ ఆఫ్ చర్చ్ అని అన్నాడు ఫైతేగా టెంపుల్ అంటే ఫైతే చర్చ్ ఉంటే ఫైతే కాబట్టి ఫైత్ లో జీవితం ఆరంభం కానీ యూ హ్యావ్ టు గ్రో ఇన్ ట్రస్ట్ అండ్ నాలెడ్జ్ ఆ గ్రోత్ ఉండాలి శ్రద్ధస్వ సౌమ్య శ్రద్ధ అనే పదం చాలా మంచి పదం శ్రే ధా ధా ధాతు దుధాయి ధారణ పోషణ అనే ధాతు ధారణ అనే అర్థం సో ధా అనే ధాతువు ఉభయ పది దాతి దత్త దీ అని ఉంటుంది దత్తే సో దు అది పైగా దూ కూడాను డిక్ అనమాట డిత్ అనమాట ఎనివే సో శిరత్ ధత్తే ఇది శ్రద్ధ శ్రత్తుని ధరించేది శిరత్ అంటే ఏమిటి శ్రది సత్యమ అనే అది డెఫినెషన్ డెఫినేషన్ ఎక్కడిదంటే శ్రద్ధా సూక్తం అని ఒక సూక్తం ఒకటి సో ప్రాత శ్రద్ధాంహవామహే అని ఆరంభం ఆ తర్వాత లేదు ఆహ్వానిస్తున్నాము ఎర్లీ మార్నింగ్ వీ ఇన్వైట్ ఎప్పుడు ఏమిటి శ్రద్ధ ఆ శ్రద్ధని ఇన్వైట్ చేస్తున్నాం జీవితంలో మాకు శ్రద్ధ ఉండాలి వేసుకొని ఈశ్వరుని ఎందు శ్రద్ధ ఉండాలి నిత్యకర్మ చేయదలుచుకుంటే దాని ఎందుకు శ్రద్ధ ఉండాలి ఆఫీసులో ఏదైనా ఉద్యోగం చేయదలుచుకుంటే దాని మీద శ్రద్ధ ఉండాలి సో ఏదైనా పాఠం వెళ్ళదలుచుకుంటే దాని మీద శ్రద్ధ ఉండాలి సో రాత శ్రద్ధాం హవామహే సో ధనం సంపాదించాలంటే కూడా దాని మీద కూడా మన శ్రద్ధ ఉండాలి సో ఉదయమే శ్రద్ధను మేము ఆహ్వానిస్తున్నాము అంటే శ్రద్ధను హృదయంలోకి మేము ఆహ్వానిస్తున్నాము అని ప్రార్థన అలా ఉంటుంది శ్రద్ధా సూత్రం దాంట్లో శ్రది సత్యనామా అని మధ్యలో ఈ శ్రద్ధాపద నిర్వచనంలో శ్రట్ అనేది సత్యమునకు పేరు కాబట్టి శ్రద్ధ అంటే శ్రట్ దాతి అంటే సత్య సత్యమును అందజేసేది మీరు శ్రద్ధను పెట్టినట్టు శ్రద్ధ పెట్టినట్లయితే మీరు సత్య జ్ఞానాన్ని పొందుతారు అని అర్థం కాబట్టి మీకు సత్యం కావాలా లేక అసత్యంలోనే జీవితం వ్యర్థమైపోవాలా అంటే సత్యం కావాలి అన్నట్లయితే మీరు శ్రద్ధను కలిగి ఉండక తప్పదు శ్రద్ధ ఉండి తీరాలి ట్రస్ట్ ఉండాలి యూహ్ టు ఇన్సూరెన్స్ కంపెనీ ట్రస్ట్ చేస్తాము అన్ని ట్రస్ట్ మీద నడుస్తుంది ఎవరిథింగ్ రన్స్ బై ట్రస్ట్ ఆ ట్రస్ట్ అన్నది అది మీకు అది చూస్తే తెలుస్తుంది నేను చూశాను ట్రస్ట్ ని వండర్ఫుల్ ట్రస్ట్ ఎంత ట్రస్ట్ అంటే నేను చూసాను ఇప్పుడు యూరోప్ లోనో అక్కడ కొన్ని చోట్ల చూసాను మన సమాజంలో కూడా వస్తే బాగుండూ ఉంటాను సో ఇప్పుడు మీరు ఏదైనా బిజినెస్ హౌస్ కు వెళ్లారనుకోండి ఏదైనా షాప్ కు వెళ్లారనుకోండి మన దగ్గర అంత ట్రస్ట్ వాళ్ళు చూపించరు అంత కట్టసీ చూపించరు అంత ట్రస్ట్ చూపించరు రెండు రెండు ఉండవు అదే ఈ యూరోపియన్ కంట్రీస్ లో ఈ మల్టీనేషనల్స్ వాళ్ళకి వాళ్ళకి ఏమీ ప్రేమ ఏం కాదు బిజినెస్ పీపుల్ పక్క బిజినెస్ పీపుల్ వాళ్ళు దే నో ట్రూత్ మన వాళ్ళు ఇంకా నేర్చుకోవాలి ఏమిటంటే బిజినెస్ రన్స్ ఆన్ ట్రస్ట్ అండ్ కట్టెసీ అని వాళ్ళకి తెలుసు మన వాళ్ళు ఏంటి వైఫ్డ్ బి వేస్ట్ అవర్ స్మైల్ అని తీసు యూసేసుకోవాలన్నట్టుగా పెడతాడు వారి మొహం మనం కొట్టు మీదకి వెళ్లగానే వాడిని చూడగానే భయం వేస్తుంది అడగడానికి కొట్టులోకి వెళ్లి ఎలా బిస్కెట్ ప్యాకెట్ ఒకటి కొనుక్కుందామని వారి దగ్గరికి వెళ్తే వాడు అలా గ్రీన్ ఫేస్తో చూస్తాడు మనకేసి చూస్తే వాడిని అడగడానికి భయం నేనైతే ఒకటి రెండు సార్లు వాడి ఫేస్ చూసి అయ్యాబో ఇంత గ్రీమ్ గా ఉన్నాడు ఏమిటని వెనక్కి వచ్చేసాడు ఏమీ లేదు బాబు వాడిని వెనక్కి వచ్చేసాం ఎందుకంటే వాడు నమ్ము కూడా నమ్మడు నవ్వడం వేస్ట్ అన్నట్టుగా ఉంటాడు అలాక్కర్లా మీరు ట్రస్ట్ నేను చూశాను కాబట్టి చెప్తున్నా వారు టెన్ థౌజండ్ డాలర్స్ వర్త్ మెటీరియల్ తీసుకొచ్చి మీ కార్లో పెట్టేస్తాడా కుర్చింది యువర్ కార్ మీరు ఏదో ఒకటి ఇవ్వండి మీ టెలిఫోన్ నెంబర్ ఇవ్వండి మీ క్రెడిట్ కార్డు ఇస్తే సమస్య లేదు మీ అడ్రస్ ఇవ్వండి టెలిఫోన్ నెంబర్ ఇవ్వండి అయితే మీ కార్ నెంబర్ ఇవ్వండి సంథింగ్ యూ గివ్ టు సింగ్ బట్ హీ విల్ యాక్సెప్ట్ ఫస్ట్ ఆ వస్తువు మీ కార్లో పెట్టేస్తాడు వారే తీసుకొచ్చి పెట్టేస్తాడు వసూలు చేస్తాడండి ఎదురుపెట్టడం నోవే వాళ్ళు వసూలు చేయడం ఎలా వసూలు చేస్తారంటే ఈ కాబూలీ వలాలు నక్షత్రకుడు ఇవన్నీ కూడా తెప్పేయాలి అనమాట ఇది అసలు ఈ ఎందుకు పనికిరావు వాడు ముక్కు పిండి వసూలు చేస్తాడు తర్వాత మీరు ఇవ్వాల్సిన రోజుని ఇవ్వలేదనుకోండి మొన్నాడు ఇచ్చారనుకోండి ఆ వన్ డే వడ్డీ చేస్తాడు వాడికి డెబ్బై సెంట్లు ఇవ్వాల్సి వచ్చిందనుకోండి మీరు డెబ్బై సెంట్లు ఇస్తే వాడు అలా మీదేసి చూస్తూ ఉంటాడు దాన్ని వాడు బిల్లు పిల్ల నొక్కడు అది అలా నొక్కితే ఎంత నొక్కితే బిల్లు వస్తుంది నొక్కడు డెబ్బై ఐదు సెంట్లు ఇంకొక సెంటు తక్కువైంది లేదండి అంటే మరి ఏదో చూడండి లేకపోతే డాలర్ బిల్ ఇవ్వండి అన్న డాలర్ బిల్ ఇస్తే తొంభై సెంట్లు వాపస్ ఇస్తాడు అంతేగాని వాడు ఆ సెంటు విదిలిపెట్టడం నేను ఎవరిని సెంటు విదిలిపెట్టిన వాడిని చూడలేదంటే వాడు వాడు అట్టబెట్టుకూడదు వాడు ఒక సెంటు కూడా అట్టబెట్టుకూడదు మీరు ఓకే టీపీట్ అన్నారు అనుకోండి అవునా హీ విల్ పుట్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్ అలాంగ్ విత్ ద బిల్ నా ఇఫ్ యూ వాంట్ టునే ఉంటుంది డస్ట్బిన్ యూ కెన్ థ్రో అయి బట్ హీ వాట్ త్రో హీ విల్ పుట్ ఇన్ యువర్ హ్యాండ్ పక్క బిజినెస్ పీపుల్ వన్ డే మీరు ఆలస్యం చేశారు అనుకోండి పేమెంట్ వాడి ఇంట్రెస్ట్ వేసి ఏదో ఉంటుంది ఆ రూల్ ప్రకారంగా ఆ డే క్యాల్కులేట్ చేసేసి మీరు ఐదే స్టండ్ ఈ బిలీవ్ ని వాడు పెట్రోల్ ధర ఎంతో తెలుసునండి పెట్రోల్ ధర లేటర్ వన్ డాలర్ ఫార్టీ నైన్ సెంట్స్ అని మీరు అనుకుంటారమా వన్ డాలర్ ఫార్టీ నైన్ నైన్ బై టెన్ సెంట్స్ అది ఖరీదీ ఫాలో అవట నైన్ బై టెన్ సెంట్ సెంట్ ఉంటుందండి పదో వంతు వాడు ధరలు వేస్తుంది వన్ డాలర్ ఫార్టీ నైన్ నైన్ బై మీరు 5 బ్యాలెన్స్ పాయించుకున్నారనుకోండి వాడు ఫైవ్ పెట్టి 5, దాన్ని ఫైవ్ పెట్టి గుణిస్తాడు ఫైవ్ పెట్టి గుణించి నైన్ బై టెన్ ఫైవ్ ఎంత వస్తుంది వన్ వస్తుంది వన్ పాయింట్ ఎయిట్ సెంట్స్ మీరేస్తున్న వాడు అడ్జస్ట్ చేసి టూ సెంట్స్ మీరు ఇద్దరు వసలు చేస్తారు డాలర్లో వందో వంతు సెంట్ అయితే సెంటర్లో వందో పదో వంతు అంటే వన్ హండ్రెడ్ వన్ బై థౌసండ్ డాలర్ లెవెల్లో వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారు and they won't leave anything they won't keep anything anyway what i am saying the business runs on trust and capacity alage business ke trust capacity nenu ododunna ingo ododaga vellanu shakhtantra manu please excuse me so vedantamlo mari trust oddanni business lo anta trust unte bhakti ki jnanaki trust oppa saddhavan labhate jnanam tat para sangate indriya saddhunte jnanam ochchedu ఫస్ట్ క్రైటీరియన్ ఫుల్ఫిల్ అవుతుంది తత్పరహ సంగతేంద్రియ అని ఇంకో రెండు ఉన్నాయి అవి కూడా జాయిన్ అయితే జ్ఞానం వస్తుంది సో కనుక శ్రద్ధ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ శ్రద్ధస్వ సౌమ్య అని చెప్తున్నారు ఆ ఇన్ఫినిట్ పరమాత్మ అనంతుడైన పరమేశ్వరుడు ఈ బీజమునందు జీవేన ఆత్మన ఆ జీవశక్తి జీవశక్తులు జీవ అంటే ప్రాణప్రధానో జీవ ఆ ప్రాణమును హైలైట్ చేసి మీరు చెప్పినప్పుడు జీవశక్తు ప్రయోగం చేస్తారు సో ఆ ప్రాణ ఆ ప్రాణశక్తి రూపంగా ఆ బీజంలో ఆ పరమేశ్వరుడే ప్రవేశించి ఉన్నాడు ఏంటండి ఈ ఈ గింజలో పరమేశ్వరుడు ఉన్నాడు అవును ఆ నమ్మబుద్ధి దాటలేదండి అంటే శ్రద్ధస్వ సౌమ్య ప్రస్తుతానికి శ్రద్ధ వహించు మీకే తెలుస్తుంది అని ఆ శ్రద్ధ యొక్క ఇంపార్టెన్స్ ని అక్కడ హైలైట్ చేశారు శ్రద్ధ ఉండాలి అంచేతనే శ్రద్ధకి విఘాతం కలగకుండా కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అంచేతనే మనం ఏం చేయాల్సి ఉంటుందంటే విద్యుత్ చేయబడినట్టుగా వెళ్ళిపోయి అవలోహలను అలాగా ఫాలో అయిపోతూ ఉండటం వాళ్ళకేమో పూజలు అవి చేసేస్తూ అలా చేయకూడదు అలా చేశారనుకోండి మళ్ళీ రెండు నెలల మూడు నెలల తర్వాత మళ్ళీ శ్రద్ధకి విఘాతం కలగటం అలాగా అంత ఫిక్కిల్ మైండెడ్గా ఉండకూడదు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి మనకి కావాల్సింది ఏమిటి అన్న విషయంలో సరైన అవగాహన ఉండాలి ఎంతసేపు మనస్సుని బుద్ధిశక్తిని ఉపయోగించి మీరు తెలుసుకోవాలి శ్రద్ధ పెట్టడానికి కంగారు లేడు కానీ పెట్టినప్పుడు మాత్రం పూర్తి శ్రద్ధని పెట్టాల్సి ఉంటుంది కాబట్టి శ్రద్ధస్వ సౌమ్య ఇది హోగాచ శ్రద్ధకి విఘాతం కలగకుండా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఎనివే ఆ శ్రద్ధ శ్రద్ధస్వ సౌమ్యేది ఓకే భాష్యం చూద్దాం తం పుత్రం హోవాచవాచా అని ఉంది కదా తమ్ అంటే పుత్రం అని అర్థం రాశారు తండ్రి ఆరుణి శ్వేతకేతువుతో చెప్తున్నారు హోవాచే వటధానాయా భిన్నాయా వట బీజం అనుమానం హే సోమ్యా ఏ నిధాలయసే వటధానాయా ధిన్నాయాం నదిగంగను పగలగొట్టినప్పుడు ఆ వటం వటానుమానం వటం అణిమానం కాదు వటబీజ అణిమానం ఆ వటబీజములో ఉండే సూక్ష్మతత్వమేది గలదో ఏతం ఆ సూక్ష్మతత్వాన్ని హే సౌమ్య అంటే ఆ బీజశక్తి ప్రాణశక్తి సూక్ష్మంగా ఉంటుంది ప్రాణశక్తి ఆ ప్రాణశక్తిని నన్ను బాలో చేస్తే నా పశ్చేసి నీతో కనపడదు ఇప్పుడు డిఎన్ఏ మాలిక్యూల్ ఉంది డిఎన్ఏ మాలిక్యూల్ ఈజ్ నాట్ లైఫ్ ఇట్ ఈజ్ ది ది థింగ్ ఇన్ విచ్ లైఫ్ మేనిఫెస్ట్ అదే లైఫ్ కాదు లైఫ్ మేనిఫెస్ట్ అవుతుంది అక్కడ అక్కడ లైఫ్ ఆర్గానిజంలో ప్రకటన అవుతుంది సో ఇట్స్ అన్ ఆర్గానిక్ రెడీ టు క్యాప్చర్ లైఫ్ రెడీ టు రిఫ్లెక్ట్ లైఫ్ ఎందుకంటే డిఎన్ఏ మాలిక్యూల్ లైఫ్ స్పాన్ అంతా తెలిసిన ఆరు మాసాలు ఆరు మాసాలు అయ్యేప్పటికీ ఒక ఒక పర్టికులర్ డిఎన్ఏ మాలిక్యూల్ తీసుకోండి బాడీలో చాలా ఉంటాయి కదండి డిఎన్ఏలు శాలివాలు కూడా ఉంటాయి వీడు కప్పు కాఫీ తాగి కింద పెట్టాడు అనుకోండి ఆ పెదివితే కాఫీ తగి ఆ కప్పు తగిలించండి అది కనుక కొంచెం జాగ్రత్తగా స్వైప్ చేసి ల్యాబ్కు పట్టుకెళ్తే అక్కడ మీకు డిఎన్ఏ మాలిక్యూల్ దొరుకుతుంది సో మూల డిఎన్ఏ ఉంటుండే జట్ లో కూడా డిఎన్ఏ ఉంటుంది ఎవ్రీవేర్ డిఎన్ఏ ఇస్ డే యూ మార్క్ దే డిఎన్ఏ మాలకు జస్ట్ మార్క్ మార్క్ చేయొచ్చు దాన్ని మార్క్ చేసి పెట్టండి అది ఎక్కడున్నా మీకు కనబడుతుంది రేడియో యాక్టివ్ గా మార్పు చేయొచ్చు మార్పు చేసి వదిలేసేయండి ఎలకలోనో లేకపోతే మనుషులోనో అలా చేయొచ్చు మార్పు చేసి వదిలేసి ఒక వెయ్యి డిఎన్ఏ మార్క్ చేయండి మార్క్ చేసి మీరు మూడు నెలల తర్వాత చూస్తే ఆ సో మూడు నెలల తర్వాత చూస్తే ఏమిటవుతుంది ఐదు వందల మాలిక్యూల్సే నిధులు ఉంటాయి ఐదు వందలు హాఫ్ లైఫ్ అంటారు కాబట్టి ఇప్పుడు డిఎన్ఏ మాలిక్యూల్ హాఫ్ లైఫ్ అంతా మూడు నెలలు దాన్ని ఉంటే నెట్టింపు చేసి నేను ఆరు నెలలు అన్నాను స్ల్ లైఫ్ అలాగే స్టిల్ అలాగే అలాగనమాట కాబట్టి ఒక మాలిక్యూల్ని మీరు మార్క్ చేస్తే ఒకటి మార్పు చేయడం కుదరదు నేను ఎక్స్పరిమెంటల్ గా వాళ్ళు ఎలా చేస్తారో చెప్పి ఎక్స్ట్రాపులేట్ చేసి చెప్పాను ఒకటి మార్క్ చేస్తే ఆరు నెలల తర్వాత ఉండదు అది పోతుంది డిస్ప్లే అయిపోతుంది కానీ లైఫ్ ఉంటుందండి లైఫ్ ఎక్కడికి పోతుంది ఆ లైఫ్ ఇంకో డిఎన్ఏ మాలిక్యూల్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి లైఫ్ పోయినప్పుడు ఇంక డిఎన్ఏ మాలిక్యూల్స్ అక్కడే ఉంటాయి ఎక్కడికి పోవాలి ఈ మమ్మీ డిఎన్ఏ మాలిక్యూల్స్ కూడా పీసీ డిఎన్ఏ టెస్ట్లో అవి చేస్తూ ఉంటాయి పాసిబుల్ డీఎన్ఏ మాలిక్యూల్ ఇట్ కుడ్ బి దేర్ ఎలా అయితే ఫ్రాగ్మెంట్స్ అయినా ఉంటాయి సో ఇట్ ఈస్ ది లైఫ్ వచ్చి డిస్అపియర్ సో మెటీరియల్ ఆబ్జెక్ట్ లైఫ్ లైఫ్ వస్తుంది లైఫ్ పోతుంది లైఫ్ నశింటే జీవోనం మిగితే మనం చూసాం కదా ఇట్ ఈస్ ది మాలిక్యూల్ వచ్చి ది ఫిగెట్స్ డిస్పాయ్ అసలు సమ్టైమ్స్ ఫ్రాగ్మెంట్స్ దొరుకుతాయి మమ్మీలో ఉంటుందంటే ఫ్రాగ్మెంట్స్ దొరుకుతాయని నా అభిప్రాయం ఎనివే సో ది పాయింట్ ఈజ్ అత్యంత సూక్ష్మంగా ఉంటుంది ఆ ప్రాణశక్తి ఆ ప్రాణశక్తి కంటికి కనపడదు చిత్రం ఎందుకంటే ఆ ప్రాణశక్తిని యథార్థ స్వరూపంలో భాగం ఈ స్వరూపంలోనే ప్రాణశక్తి ఉంది నేనులో ఉంది ప్రాణము కాబట్టి మీరు యూ స్టెప్అట్ ఆఫ్ లైఫ్ దెన్ యూ కెన్ సీ లైఫ్ కెన్ యూ డూ దాన్ యూ సీప్ కాబట్టి శ్రద్ధ స్వ దాన్ని కంటితో చూసి మనస్సుతో అంచనా వేసే ప్రయత్నం చేయవద్దు ఈ శ్రద్ధను కలిగి ఉండుము ఇప్పుడు ఇక్కడ రెండు ఉన్నాయి లైఫ్ ఈస్ డేడ్ ఈ గింజలో లైఫ్ ఉన్నది ఆ లైఫ్ అనంతము అని దీన్ని నువ్వు శ్రద్ద పెట్టు అని చెప్పడం వేరు ఎందుకంటే అక్కడ ఎదురుకుండా కనపడుతూ ఉంటుంది దానికి బోధంతో యుక్తి తోడై ఉన్నది ఎంత యుక్తి ఉన్నదో చూడండి ఇది శ్రద్ద వైకుంఠం అది పైన ఉంటుంది ఎంత పైన ఉంటుందంటే ఇలా మీరు కొంత కొన్ని యోజనాల యోజనాలనాలి మైల్డ్ అంటే మీకు ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది మీకు ఖచ్చితంగా తెలియకూడదు అంటే అంటే ఇంకా తెలియదు క్లోజ్ అయిపోయింది చాపర్ ఎందుకంటే యోజనం ఎంత ఇంతవరకు నిర్ధారణ చేసిన మునగాడేవాళ్ళడు ఎందుకంటే సో మెనీ ఐడియాస్ ఆర్ క్లియర్ అబౌట్ సో అయుత యోజనాలు అద్భుతం యోజనాలు వెళ్లిన తర్వాత స్వర్గలోకం వస్తుంది ఆ తర్వాత ఇంకో అద్భుతం యోజనాలు వెళ్తే వైకుంఠలోకం వస్తుంది అక్కడ విష్ణు ఉంటాడు లక్ష్మీదేవి కూడా ఉంటుంది నువ్వు కనుక ఈ విధంగా ఈశ్వరుని ఆరాధించినట్లయితే నువ్వు కూడా అక్కడికి వెళ్లొచ్చు దిస్ ఈస్ వాట్ ఈస్ కల్ ఫైల్ Whereas this is śraddhā. It is viśvāsamo, it is śraddhā. Rundhava-rasana. It has its own place. Anta viśvāsamo ra akupatya mani-sendhuku pani-kita-dhe. Fight on dha. At the same time, śraddha ko dha. So, faith ki śraddha ke anta te ada onde. Ante śraddhā nadi, it tolerates vichāran, inquiry, it tolerates inquiry. In fact, it promotes inquiry. Śraddha promotes inquiry. Whereas fight, He doesn't tolerate inquiry. In fact, you should not attempt any inquiry. Allow this here. Inquiry modala to call it. Rama-jangma-bhūmeyya intae, ayojyalo, and... andha jaga ayojyalo, rāma-jangma-bhūmeyya intae, that's all. Andhara yukkar unhanna kundhna kundhna kāpattā antae, nandika inquiry modala to call it. Inquiry modala to call it. Manu hindu-samajhau, nilbiryama hai paindhya kapa tī, inquiry modala to call it. Makkalavai will inquiry chaasthana?